ఓకే యథాుదీప్తా విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే సూపాత్ వివిధ సౌమ్యభావా త్రై చాలా మంచి మంత్రం పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ చెప్పిన మంత్రం తదేత సత్యం ఇంతకు ముందు ఖండలో కర్మలని సత్యం అని మొదలుపెట్టి ప్రారంభ అని మొదలుపెట్టి తదేతత్ సత్యం మంత్రే కర్మాణి కవయ యాపశ్యన్ తాని ప్రేతాం బహుధా సంతతాని కర్మ నిరూపణం చేశారు కర్మల్ని మనం చేసినట్లయితే ఆ కర్మలకి ఫలం ఈ జీవితంలో మంచి ఫలాలు లభిస్తాయి గొప్ప గొప్ప విషయాలను మనం సాధించవచ్చు ఈ జీవితం పూర్తయిన తర్వాత కూడా పరలోకంలో పుణ్యలోకాలని పొంది అక్కడ స్వర్గాది లోకాల్లో సుఖాలను అనుభవించవచ్చు ఇది కర్మల యొక్క స్వరూపం ఆ ఉంటుంది కర్మ కర్మ ఫలం ఈ కర్మఫలము సత్యం ఇట్ ఈజ్ రియల్ రియల్ అంటే రియల్లీ రియల్ కాదు రియల్ రియల్లీ రియల్ వల్ల వేరే సో సత్యం అక్కడ మరి సత్యానికి అర్థం ఏంటంటే చేసు ఎంత చేసుకుంటే అంత మహదేవ అని సామెతుంది ఆ విధంగా మీరు చేసుకున్న కర్మకి కర్మఫలమును అనుభవించక తప్పదు అదే దాని అర్థం అలాగంటే సత్యం ఉదాహరణకి మీరు డ్రీంలో కళలో సుఖాన్ని అనుభవిస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు కళలో తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తే వాటిని నైట్ మేర్స్ అంటారు చాలా భయానకమైన కళలు ఎంతో దుఃఖం కానీ అక్కడ ప్రపంచం ఆ స్వప్న ప్రపంచం సత్యం కాదు స్వప్న ప్రపంచంలో వీడికి కలిగే సుఖ దుఃఖానుభవమే సత్యం అలాగంటి సత్యం అది స్వప్న ప్రపంచం సత్యం కాదు దానివల్ల కలిగే దుఃఖం సత్యం లేదా దానివల్ల కలిగే సుఖం సత్యం స్వప్నంలో ఏదో మహారాజు అయినట్టుగా కలుస్తుంది ఎంతో ఆనందం కలుగుతుంది అది సత్యం ఆనందానుభూతి సత్యం స్వప్నం చూసేడు ఆనందాన్ని పొందేడు సత్యం కానీ స్వప్న ప్రపంచం మాత్రం సత్యం కాదు సో కొంత కల్తీ సత్యం అది టోటల్ సత్యం కాదది సో ఎప్పుడూ కూడా పరమార్థాన్ని చెప్పే ముందు ఒక స్టెప్ లోపల ఉన్న పరిస్థితిని చెప్పి అప్పుడు పరమార్థానికి తీసుకువెళ్ళాలి కదండి అది అధ్యారోప అపవాద ప్రక్రియ స్టెప్ వైజ్ గ్రోత్ కాబట్టి ఆ ఎంపిరికల్ రియాలిటీ అంటారు అంటే సత్యం వ్యవహారంలో సత్యం వాస్తవం కాదది వ్యవహారం సో అటువంటి సెకండ్ క్లాస్ సత్యం అపరవిద్య పరవిద్య అనుకున్నాం కదా సెకండ్ క్లాస్ సత్యాన్ని గురించి చదివిన తర్వాత దాంట్లో ఉండే గుణదోషాలన్నింటినీ మనం పరిశీలించాం దాంట్లో ఉండే గుణం ఏమిటి అంటే తప్పనిసరిగా కర్మఫలం వ్యక్తికి లభించి తీరును అది గుణం దోషం ఏమిటి అంటే ఆ లభించిన కర్మఫలం చాలా అల్పంగా ఉంటుంది తక్కువసేపు అది వ్యక్తిని అజ్ఞానంలోనే అక్కడి తప్పిస్తే ఆ జ్ఞానం నుంచి బయటకు వచ్చే మార్గం అది చూపించలేదు సో అయితే అదృఢాహ యజ్ఞ రూపాయ యజ్ఞము యజ్ఞ ఫలము అనేటువంటి పడవలు ఉన్నాయే ఇవి చిన్ని పడవలు అంత దృఢమైన పడవలు కావు ఇవి అని అదంతా మనం చూశాం అదంతా ఎందుకు చూశానంటే ఏదో కర్మని కర్మ చేసుకునే వాళ్ళని విమర్శించటం కోసం కాదు దాంట్లో ఉండే గుణదోషాలని మనం తెలుసుకోవాలి శాస్త్రం అంటే గుణదోష విచారమే కదండి గుణదోష విచారం లేకపోతే ఇంక శాస్త్రమే ఉంది ఇప్పుడు డాల్పన్న అటం అట ఆటంస్ ఎలా ఉంటాయనివో పది మాటలు చెప్పాను అది అక్కడతో ఇంకా డాక్టర్ని చెప్పినది సత్యం ఇంకా ఫైనల్ ఏది కాదని అనుకుంటే సైన్స్ ప్రోగ్రెస్ అవుతుందా అలా ఉండదు కదా మరి కనుక గుణదోష విచార దాంట్లో మంచి మాటలు చాలా ఉన్నాయి ఒకటి రెండు అర్థం లేని మాటలు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుంది సో గుణదోష విచారం అనేది శాస్త్రం యొక్క లక్షణం కనుక కర్మకాండ దాంట్లో ఉండే గుణాలని అన్నింటినీ చూసి దాంట్లో ఉండే దోషాలను కూడా మనం పసిగట్టాలి అప్పుడు పైమెట్టుకు మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ పైమెట్టుకు వచ్చాం పదే తత్ సత్యం సో ఆ కర్మలు కర్మఫలము అవి వ్యావహారిక సత్యములు మాత్రమే పారమార్థిక సత్యాలు కావు పారమార్థిక సత్యము భాష్యకారులు వివరిస్తారు ఏమిటి పారమార్థిక సత్యం ఎవరితో చెప్తాను నేను వ్యావహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి ఉండే తేడా సో ఈ పారమార్థిక సత్యం ఏదైతే కలదో దానికి తత్ పేరు తత్ పరం అదే త సత్యం జీవితంలో మనము అనేక అంశాల్లో తలమున్కలుగా ఉంటాము అవి ఏమీ సత్యం కావు ఇంచేతనే ఎవరైనా మరణించినప్పుడు శివయాత్రలో అందరూ రామ్నామ సత్య హై రామనామ సత్యహై అంటూ తీసుకెళ్తారు రామ్నామ సత్య హై ఎవరికి మరణించిన వానికి రామనామ సత్యహాయ్ మరి మనం మిగిలిన వాళ్ళ మాట ఏమిటి జీవిత జీవితంలో రామలాభ సత్యహ్య అని అన్నారే కానీ అక్కడ రామనామ సత్యహ్ అంటే అభిప్రాయం ఏంటంటే ఈ ఈ వ్యక్తి ఇతను ఏదో వ్యాపారం అని అనేక ఎలక్షన్స్ అని పోటీలని ఇదని తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి సోదరులు సోదరు అన్నగారి మీద తమ్ముడు తమ్ముడు మీద అన్నగారు మట్టి బురద ఇదంతా ఇదంతా ఏదో ఉద్ధరిస్తుందని అలాగా పుష్టి పడుతూ ఉంటారు అది ఎలక్షన్స్ జీవితం అంతా కూడా మిగతా కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు కనపడతాయి ఇవంతా యథార్థమని కదా మరి అదంతా సత్యమని కదా దాని మీద అంత పట్టుదలగా చేస్తూ ఉంటా ఆ విషయం అదంతా సత్యం కాదు కేవలము ఈశ్వరుడు మాత్రమే సత్యము అనే అప్పుడు గమనిస్తారు ఇప్పుడు ఆ శవయాత్రలో శవయాత్రలో గమనిస్తే ఉపయోగమేముంది అది జీవితం సాగుతుండగా గమనిస్తే ఉపయోగం తదేతత్ సత్యం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఎదుర్కొండగా ఒక విచిత్రమైన ప్రపంచం కనపడుతూ ఉంటుంది ఈ ప్రపంచము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది మనల్కి దుఃఖాన్ని కూడా మనకు అందజేస్తుంది ఈ ప్రపంచంలో ప్రవేశించి మిగిన మునగాడింత వరకు ఇవ్వడం లేడు అవతార కూడా నానా దుఃఖాలు అనుభవించారు నలమహారాజు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అందరూ కూడా శ్రీకృష్ణుడు పాపం చిరునవ్వుతో బతికేసాడే కానీ ఆయన అనుభవించనున్న దుఃఖాన్ని మరెవడూ అనుభవించలే సో ఈ విధంగా ఎంతో మహాత్ములు అవతార పురుషులు కూడా ఈ సంసారంలో ప్రవేశించి దుఃఖానుభవం కోసమే ప్రవేశించారా అన్నట్టుగా అలా కనపడుతుంది మనకి సో ఈ సంసారం అందరికీ తీర్థరాని దుఃఖాన్నే మిగు మిగులుస్తుందా అలాగా మహాత్ములు కూడా అలాగే చెప్పి ఉన్నారు కానీ ఈ సంసారం చాలా సత్యము దృఢము అన్నట్టుగా మనకి భాషిస్తుంది వాస్తవానికి ఏ సంసారం ఇంత దృఢంగా భాషిస్తుందో అది వాస్తవం కాదు అదే అయథార్థము అది మనం అనుకున్నంత సత్యం కాదది అది అలా అనిపిస్తుందంటే మనం దాన్ని పరిశీలించనంత వరకు దాన్ని లోతుపాతుల్ని తరచి చూచ చూడనంత వరకు ఒక అజ్ఞానపు దూడు బసవన్నలాగా ఎద్దులాగా గుడ్డెద్దు చేలోబడిందని సామెతో ఒకటి ఆ రకంగా జీవితంలో ప్రవేశించేసి అలా ముందుకు వెళ్ళిపోతో అసలు ఏమీ జీవితం యొక్క స్వరూపం ఎట్టిది అనే ఈ అనుభవాలు ఏవైతే మనకు వస్తున్నాయో ఈ అనుభవాల్లో ఉండే సారం ఎంత అనే మీమాంస చేయనంత వరకు ఈ సంసారం చాలా బలమైనదిగా సత్యముగా భాషిస్తుంది ఈశ్వరుడు అనేవాడు ఎక్కడో మూల దాగి ఉన్నాడు ఉన్నాడో లేడో అన్నట్టుగా అనిపిస్తుంది ఆ పరిస్థితి నుంచి మనిషి యొక్క ఎదుగుదల ప్రారంభమయ్యి మనిషి ఎదిగి ఎదిగి ఆలోచన శక్తిని పెంపొందించుకుని ఒక జ్ఞానస్థాయికి చేరుకున్నవాడు చెప్తాడు ఏమని ఈ కనబడే సంసారం కనపడేది మాత్రమే దీనికి సారము లేదు ఇది కనపడడం మాత్రమే కనబడుతోంది అంటే అది యథార్థమని అనుకోద్దు కనబడుతోంది అంటే అది యథార్థం అవడం కంటే యథార్థం ఛాన్స్ ఎక్కువ ఉంది మన జీవితంలో ఎలా ఉంటుంది ఎలా కనపడుతుందండి యువనంలో ఎలా ఉండేది ఎంత అద్భుతంగా అనిపించేది ప్రపంచం అలా చూస్తుండగానే చేసి జారిపోయింది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రపంచం అద్భుతంగా కనపడుతుంది ఒక్కటిసారి అనారోగ్యం అనారోగ్యం అంటే దానికోసం పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం పంటి నొప్పి చాలు మొత్తం వీడికి ఉన్న ప్రపంచ భావన కూడా తృంగిపోవటానికి పంటి నొప్పి చాలు కడుపులో పోటు వస్తే మిలియన్ అయ్య ఒక కోటీశ్వరుడు మహానందంగా కూర్చుని ఉన్నాడు కడుపులో పోటు వచ్చింది ఇప్పుడు అతని ఆనందం అంతా కూడా అలా నీరు గారిపోతుంది కోటీశ్వరుడి కడుపులో పోటు వస్తే తక్కువ దుఃఖం అనుభవిస్తాడా పేదవాడి కంటే ఏదో తక్కువ దుఃఖం అనుభవిస్తాడనుకుంటున్నారా ఏమీ కాదు సో కడుపులో నొప్పి చాలు మనం పెట్టుకున్న మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఈ లౌకికానందాన్ని నీరు గారి చేయటానికి కడుపులో నొప్పి చాలు స్టాక్ మార్కెట్ అయితే చెప్పనేక్కర్లేదు ఇట్ కెన్ రియల్లీ కొలాబ్స్ ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ ఎవ్రీథింగ్ ది ఎంటైర్ ప్యాలస్ ఇట్ కెన్ బ్రింక్ డౌన్ ఇట్ ఏ బిగ్ థర్డ్ సో ఏది శాశ్వతం కాదు ఏది నిత్యం కాదు ఒక సమయంలో కనపడి మరో సమయంలో లేకుండా పోయి దాని పేరు అసత్యం అంటారు సత్యం అంటారు ఇప్పుడు కనపడి రేపు అదే కనపడి ఎల్లుండి అదే కనపడి జీవితకాలం అంటే అదే కనపడితే దాన్ని సత్యం అంటారు కాబట్టి ఈ ప్రపంచానుభవములు వచ్చిపోయేటువంటివి వాటిల్లో సారము లేదు అయితే మరి సత్యం ఏమిటి ఈ జగత్తు ఏ పరమేశ్వరు నుంచి ఆవిర్భవించిందో రాము నామ సత్య ఏమర్ ఆ ఈశ్వరుడే సత్యము అదే తని ఆ విధంగా ఉపోద్ఘాతం భాష్యకారులు ఎంత తర్వాత ఉందాము సర్వం కార్యం ఉత్తం ఇది సంబంధ భాష్యం ఇంతకు ముందు ఖండలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఎంత బాగా రాస్తారు ఎందుకంటే శాస్త్రాన్ని అంత శ్రద్ధగా పరిశీలిస్తే కానీ దాని నుంచి సారం మనకు అందదు ఇంతకు ముందు జరిగిన ఖండలో మొదటి ఖండలో పరావిద్య అపరావిద్య విద్యా విభాగం చేసి తర్వాత రెండవ ఖండలో అపరవిద్య యొక్క కార్యము అంటే ఫలము అంతా చెప్పడం అయినది అపర విద్య అంటే ఏమిటి జ్యోతిషం కావచ్చు లేకపోతే చంద్రశాస్త్రం కావచ్చు లేకపోతే మరో అనేక శాస్త్రాలు ఉన్నాయి వేదోక్తమైన కర్మకాండ కావచ్చు ఇవన్నీ అపర ఈ అపర విద్య ఏమిటి అంటే కర్మ విద్య ఉపాసన కూడా కర్మ ఉపాసన ఈ రెండు కలిపి అపర విద్య ఇంకా లౌకిక వాటిలో అవి ఇంక వీటికంటే కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి ఇప్పుడు పిహెచ్డి వాడిని ఆ వెనక్కాల రోజుల్లో కూర్చోమన్నారు వాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడో ఇంకా వెనక్కాలు ఉంటాడు ఆ రకంగా సో వైదిక కర్మకి వైదిక ఉపాసనకి అపర పేరు పెట్టేసిన తర్వాత ఇంకా ఈ లౌకిక విషయాలు లాయర్లును అటార్నీలు వాళ్ళు ఎక్కడుండాలి అసలు వాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడా ఉండడానికి ఛాన్స్ లేదు సో ఎనీవే సో కర్మ ఉపాసన ఇవి అపర విద్యలు ఎందువల్ల ఎందువల్ల అపర విద్యలు ఫలాన్ని బట్టి ఫలాన్ని బట్టి అపర విద్యన్నా ఇప్పుడు పదేళ్ల క్రితం పదేళ్ల కల ఐదేళ్ల క్రితం కంప్యూటర్ సైన్స్లో సీట్ అసలు దొరకడం అసంభవం ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్లో సీటు కావాలంటే ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే దాన్ని ఇప్పిస్తే సీట్ ఏమిటి కారణమేమి అంత తేడా ఎందుకు వచ్చింది అంటే ఫలాన్ని బట్టి అప్పుడు బీఎస్సీ కంప్యూటర్ ప్యాస్ అయితేనే వాడికి వెంటనే అమెరికా వెళ్ళిపోవచ్చు పిహెచ్డీ చేసి పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ కోసం అమెరికా వెళ్ళిన విద్యార్థులు నాతోటి చెప్పి బాధపడ్డారు ఎవండి పీహెచ్డీ చేసినా ఇండియాలో ఐదేళ్లు చాలా కష్టపడి తప్పు ఫెలోషిప్ తోటి ఇప్పుడు పోస్ట్ డాక్టర్లు చేస్తున్నాం మళ్ళీ ఫెలోషిప్ బతికే వీడు బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఆ ఎక్కువ సంపాదిస్తున్నాడు వాళ్ళు చూసి సంతోషించాలో తెలియట్లేదు ఏడవాలో తెలియట్లేదు నిజంగా ఒక తరం క్రితం మన జీతాలు అవి ఎలా ఉండేవో అవి ఇప్పుడు ఇప్పుడు ఈ బీఎస్సీ ఎంఎస్సీ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాళ్ళు సంపాదించే జీతాలతో పోలిస్తే అసలు తెలుసుకోకపోవడం మంచిది వాళ్ళకి ఏ జీతాలు వస్తున్నాయి అనవసరం వాళ్ళు పాతికేళ్ళు ఉంటాయి వాడికి వాడి జీతం ఎంతని మనం తెలుసుకోకపోతే మంచిది ఎందుకంటే తెలుసుకుంటే ఇతడు రిటైర్ అయిన జీతం తక్కువ దానికంట తెలుసుకుని దుఃఖపడడం తక్కువ ప్రేమ ఏమీ లేదు సో ఫలాన్ని బట్టి కర్మ యొక్క ఫలము అత్యల్పంగా ఉంటుంది ఈ జీవితంలో మనం లౌకిక విషయాల్లో ఎంత కృషి చేసి ఎంత గొప్ప గొప్ప విషయాలని సాధిస్తామో ఆ సాధించినవన్నీ కూడా అత్యల్పంగా ఉండి చేజారిపోతుంది ఇప్పుడు మన ఎంపీలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఫోటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు లాస్ట్ ఫోటోగ్రాఫ్ అయిపోయిందంటే ఇంకా ఆ ఫోటోగ్రాఫ్ తోటి గ్రూప్ ఫోటో తీసేసారు ఇవాళ గ్రూప్ ఫోటోతో అయిపోయింది వాళ్ళు ఎక్స్ఎంపీలు అయిపోయారు ఇప్పుడు మళ్ళీ జోలి చేతబట్టన్నట్టుగా రోడ్డు మీద పడాలి పడి అయ్యా నన్ను మళ్ళీ ఎంపీ చేయండి నేను ఎంపీగా లేకపోతే నాకు ఒళ్ళంతా జలధరింపుగా ఉంటుంది ఏమీ సుఖంగా ఉండదు నన్ను మీరందరూ అనుగ్రహించి మళ్ళీ నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయవలసింది అని వాళ్ళు ప్రార్థనలను చేస్తూ సమాజం మీద పడతారు జనాలందరూ కలిసి ఎవరిని ఎంపీ చేస్తే వాడే పుడతారు అనే స్థితి వచ్చింది సరిగ్గా సంవత్సరం క్రితం వీళ్ళందరూ ఎలా ఉన్నారు మోస్ట్ అథారిటేటివ్ పీపుల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సో మెనీ ప్రివిలేజెస్ కానీ ఇప్పుడు దే ఆర్ ఈ ఓటు వేసి వాడికంటే కూడా తక్కువ స్థాయిలో నిలబడి ఓటు వేయండి అడిగే స్థితికి వచ్చేసాను జీవితంలో ఏ అనుభవం అయినా అలాగే ఉంటుంది ఎనీథింగ్ యూ అకాంప్లిష్ అలా చేయి చూ చూస్తుండగానే చేయి ఉంటుంది అన్ని అనుభవాలు అలాంటివే జీవితాలు మనం కార్య కర్మ ఫలములు అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి కర్మని అపద విద్యలో వేశారు మీరు వైదిక కర్మను చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి అది కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాంటిదే క్షీణేపుణ్యే మత్యలోకం విశంతి ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ వాపస్ పునరావర్తతే వెనక్కి వచ్చేసి మళ్ళీ ప్రారంభం మళ్ళీ ఇంకో కర్మ చేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాల్సి ఉంటుంది లేకపోతే స్వర్గంలోకి రానివ్వరు సో ఆ విధంగా కర్మ యొక్క ఫలము ఉపాసన ఫలం కూడా అంతే ఉపాసన యొక్క ఫలం కర్మఫలం కంటే ఒక పిసర హయ్యర్ లెవెల్లో ఉంటుంది తప్పించి ఉపాసన కూడా సేమ్ కనుక కర్మఫలము ఉపాసనాఫలము కర్మలు ఉపాసనలు వైదికములే అయినా ఫలము అల్పంగా ఉంటుంది కనుక అసలు ఫలము అనగానే దాని స్వరూపం అలాంటిది పండు అంటే పెరిషబుల్ అంటారు చూడండి పండు అంటే ఇట్ ఈజ్ పెరిషబుల్ దాని మీద పండు పంపించేప్పుడు బాక్స్లో పెట్టి పంపిస్తారు దాని మీద పెరిషబుల్ గుడ్స్ అని రాసి పంపిస్తారు ఇట్ ఈజ్ పెరిషబుల్ గుడ్స్ ఇట్ ఈజ్ ఫలం ఫల్గుతయా లీయతే ఇది ఫలం శంకరాచార్యులు గీతా అంటారు అలా పారైపోతుంది పెరిషైపోతుంది కాబట్టి దానికి ఫలోపే దాని పేరు అది కనుక కర్మ ఫలము అంటే అది పెరిషబుల్ అందుకనే ఆ కర్మని అపర విద్యా కేటగిరీలో వెసివేయటం జరిగింది కాబట్టి కర్మలు ఉపాసనలు చేసేసి మేము కృతార్థం అయిపోయామని అనుకోవటానికి అవకాశం లేదు సంసారత్సారస్మాన్మూలాత్ అక్షరాత్ సంభవతి ఎస్మి ే తదక్షరం పురుషాఖ్యం సత్యం కాబట్టి కర్మ ఫలమున్నదే దానికి సంసారము అని పేరు కర్మఫలానికి సంసారం అని పేరు ఎందుకంటే మనం మానవ జన్మ అనుకున్నాం ఈ మానవ జన్మ ఏమిటి కర్మఫలం ఇక్కడ పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే అదేమిటి కర్మఫలం ఆ స్వర్గంలో పుణ్యం ఖర్చేపోయి మళ్ళీ వాపసు వచ్చామనుకోండి అదేమి కర్మఫలం అంతా కర్మఫలం కాబట్టి అన్ని జన్మలు కర్మఫలంలో భాగమే ఈ కర్మఫలము అలా చూస్తుండగానే ముందుకు జరిగిపోతూ ఉంటుంది చేయజారిపోతూ ఉంటుంది సమ్యక్ సరతి నిలబడలేది అలా చూస్తుండగానే అయిపోతుందంట సో ఆ విధంగా అంచేతనే అది అనిత్యము సచ సంసార సంసారము యొక్క సారము ఎక్కడ ఉన్నది సారము అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ సంసారము యొక్క సారము సంసారంలో లేదు ఇప్పుడు కుండ ఉన్నది కుండ యొక్క సారము ఎక్కడ ఉన్నది మట్టి ఎందు ఉన్నది కుండ యొక్క సారము కుండ ఆకారంలో సారము కుండ అంటే నామరూపాలు నామరూపాలలో సారం ఉండదు నామరూపములు డొల్ల డొల్ల అంటే తెలుసు కదా అది లావ హాలో షెల్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ హాలో షెల్స్ నామరూపములు ఇట్ ఇస్ డొల్ల ఇప్పుడు మనిషిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నారు అనుకోండి ఇట్స్ ఏ నేమ్ దట్ నేమ్ ఇస్ ఏ హాలో షాలిటీ అది అలా చూస్తుండగానే పగిలిపోతుంది బట్ ది పర్సన్ రిమైన్స్ ఆత్మతత్వం ఏదైతే కలదో అదే సారం ఈ అనుభవాలన్నీ కూడా చాలా అసారం కనుక ఈ సంసారం అనేది కర్మఫల రూపంగా మనముందున్న భూలోకం కర్మఫలం వల్లనే లభించే స్వర్గలోకం ఇత్యాది ఈ సంసారమంతా కూడా దీని సారము ఈ అనుభవాల్లో లేదు దీని సారము దీని యొక్క అధిష్టానమైన ఈశ్వరుని ఎందున్నది నెక్లెస్ యొక్క సారం ఎక్కడుంటుందండి బంగారంలో ఉంది ఇప్పుడు ఆ నెక్లెస్ ఏ నెక్లెస్ అది ఫోర్త్ గిల్ట్ నెక్లెస్సా ఫోర్టీన్ క్యారెట్టా ఎయిటీన్ క్యారెట్టా ట్వంటీ ఫోర్ క్యారెట్టా అని అడిగారనుకోండి అలా ఎందుకు అడిగారంటారు నామరూపాలలో యథార్థమైన సారం లేదు కాబట్టి అడిగారన్నమాట నామరూపాలే యథార్థమైన సారము కలవైతే గింటు నగలు మా చిన్నతనంలో బందరు నగలను ఉండేవి ఇప్పుడు ఉన్నాయో ఏదో నాకు తెలీదు అందరూ తయారయ్యేవి ఆ గింటు నగలు మామూలు బంగారపు నగల కంటే చాలా అద్భుతంగా ప్రకాశించేవి వాస్తవానికి ఒక ఆ వారి నే ఎంత ప్రకాశిస్తుందో కానీ అమ్మగారు ఇంకో అమ్మగారితోటి ఉంటే అవును ప్రకాశిస్తుంది గింటు నగలు అలాగే ప్రకాశిస్తాయి అనే ఆ అమ్మగారు అది నేను అల్లా అల్లవి ఎరుగుదులు కాబట్టి నామరూపములు నిస్సారములే కాబట్టి నగ యొక్క సారము బంగారంలో ఉంటుంది మీరు ఎప్పుడైతే గింటు అన్నారో సారమై లేదని తెలిసిపోతుంది ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ అన్నారనుకోండి అది కూడా సార హీనం అని కనుక ఈ సంసారము యొక్క సారము ఈ అపియరెన్స్ ఈ కాన వచ్చేది సంసారము దీని సారము ఆ కానవచ్చే నామ రూప రూపం రూపం కానవస్తుంది నామం బుద్ధిలో ప్రకటమవుతుంది అదే కానవ అది కూడా కానవచ్చుటే బుద్ధికి ప్రకాశిస్తుంది సో మన చేత ఇంద్రియముల ద్వారా తెలియబడే ఈ నామరూపములలో సంసారము యొక్క సారము లేదు దాని పస సారము అంటే పస చేవ చేవ ఈ పదాలు మీకు తెలుసా అది సంసారము యొక్క చావ ఈ నామరూపాల్లో లేదు మరి దేని ఎన్ను ఉన్నది ఈశ్వరుని ఎన్ను ఉన్నది సచ సంసారహాయత్సారే ఈశ్వరుడే సారముగా కలదియో ప్రహ్లాదుడిని హిరణ్యకృష్ణుడు అడుగుతాడు ఏమిట్రా అంతలా మాట్లాడతావు నీ బలము ఏ బలం చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు బలవంతులకు బల బలవంతు దుర్బలులకు బలహీనులకు దుర్బలులకు బలం ఎవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఎవ్వడు వాడు ఆ శ్రీహరి నాకు బలము అని చెప్తారు కాబట్టి బలము ఎక్కడ ఉంది సంసారం యొక్క బలం ఎక్కడా అంటే ఈశ్వరుడే దీనికి బలము ఎలాగా అన్నది మంత్రం వివరిస్తుంది ఈశ్వరుడు దీనికి బలం ఎలా అయింది ఇప్పుడు నగ యొక్క చేవ సారము ఎక్కడుంది అంటే గోల్డ్లో ఉంది ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ గోల్డ్ నుంచి ఇది పుట్టింది కనుక అలాగే రాబోతోంది ఇక్కడ కూడా కనుక ఈ సంసారము యొక్క సారము ఆ పరమేశ్వరుని ఎందు కలదు సచ సంసార సచ సంసార అంటే సచ సహ అంటే అపర విద్యా కార్యరూప సంసార అపర ఫలంగా మనకి లభిస్తూ ఉండేటువంటి ఈ సంసారం ఏదైతే రూపమైన సంసారము దీని సారము కర్మ ఫలముల ఎందు కానీ కర్మల ఎందు కానీ లేదండి దీని సారము ఈశ్వరుని ఎందుకలంట సార ఎందువల్లలా చెప్పాల్సి వస్తోంది ఆ ఈశ్వరుడికి ముండకంలో అక్షర అని పేరు పురుష అని కూడా పేరు అంటే ముందు ఈ ప్రసంగం అంటారు ఎయా తదక్షరం అది పరా ఆ అక్షరుడికే అక్షర పురుష అని కూడా పదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయటం అయింది దాన్ని వివరంగా చూసాం మళ్ళీ చూస్తాం సో అక్షర పురుష వినాశము లేని ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఒకే అర్థంలో వాడేస్తూ ఉంటాం సో దట్ ఈజ్ హౌ యూజ్ ఇట్ ఎనీవే సో ఆ పరమేశ్వరుడే దీనికి సారము ఎందువలన నగకి బంగారమే సారము ఎందువలన బంగారం నుంచి పుడుతుంది కనుక యస్మాన్ మూలాత్ అక్షరాత్ సంభవతి ఎందువల్లంటే ఏ అక్షర పరబ్రహ్మ నుండి ఇది పుట్టుచున్నదో మూలమై ఉన్న మూలము అంటే కారణము మూల కారణం కూడా అంటారు అంటే అవాంతర కారణాలు ఇంటర్ ఇంటర్మీడియట్ కాజేషన్స్ ఏదైనా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మూల కారణమేమి అని అడిగినట్లయితే దానికి సమాధానం ఆ పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ పురుష ఆ పురుషం స్వరూపం చూస్తాము ఇంకా మిగిలిన దాని గురించే ఆ పురుషు నుంచే ఇది ఉద్భవించింది కనుక యస్మోశ్చ ప్రలీయతే ఇది ఇది ఒక అపియరెన్స్ అంటే ఒక దృశ్యం దృశ్యము అంటే కానం వచ్చేది దృశ్యం ఎంతసేపు ఉంటుందండి కొంతసేపు ఉంటుంది అయితే దృశ్యమంతా అలాగే సినిమా ఎంతసేపు ఉంటుంది ఎంతో అద్భుతమైన ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం ఎంతకాలం ఉంటుంది దాంట్ అన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఏమంటే ఆస్కర్ అవార్డు అండి అత్యద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది కదా మళ్ళీ ఇంకోసారి చూద్దామండి పట్టండి ఏంటో చూడగలరా చూడలే అయిపోయింది దాని సారం అక్కడ దృశ్యం అది అలా చూస్తుండగానే పోతుంది అయితే ఈ జగత్తంతా కూడా ఏ పరమేశ్వరుల నుంచి ఉద్భవించిందో జగత్తు దృశ్యం అలా చూస్తుండగానే అయిపోతూ ఉంటుంది అది అది ఏ పరమేశ్వరునిలో విలీనము గుణం ఎస్ మిస్ట్రలీ ఫ్యాషన్ అయిపోయిన తర్వాత కరిగించేస్తే బంగారంలో విలీనం అయిపోతుంది ఆ ఎక్కడికి బయటికి ఎక్కడికి వెళ్ళిపోదు ఇప్పుడు నెక్లెస్ కరిగించేశారనుకోండి నెక్లెస్ ఏమైపోయింది అని అడిగితే ఏం చెప్తాను వేర్ ఇట్ హ్యాస్ గా ఇట్ హ్యాస్ గాని ఉంటుంది స్కై అని చెప్పలేరు కదా అది బంగారంలోకే వెళ్ళిపోయింది ఎందుకంటే దాని నుంచే కదా అదేవిధంగా ఈ జగత్తు ఆ ఈశ్వరు నుంచే ఉద్భవించి ఎవనిచే జనించు జగము ఎవ్వని ఎందు బిందు లీనమై ఎవని ఎందు ఆ విధంగా పద్యం ఎరగదరు కదా కాబట్టి మళ్ళీ ఆ పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతుందంటే సో కాబట్టి ఏది సత్యం అంటారు బంగారం నుంచి పుట్టి బంగారంలోనే కలిసిపోయే నగ సత్యమా లేక బంగారం సత్యమా బంగారమే సత్యం అలాగే ఈ జగత్తు కూడా కానవచ్చేది మాత్రమే కానీ సత్యము కాదు ఓ మానవుడా తెలివి తెచ్చుకో కనబడుతోంది గట్టిగా కనబడుతోంది అట్రాక్టివ్ ఆకర్షణీయంగా కనబడుతోంది కనుక ఇది సత్యం అనుకున్నావు అంటే బోల్తా పడిపోవడం ఖాయం ఈ కానవచ్చేది సత్యము కాదు ఈ కానవచ్చే జగత్తు ఈశ్వరు నుంచి ఆవిర్భవించింది ఈశ్వరులో విలీనమవుతుంది కాబట్టి ఈశ్వరుడే సత్యము రామనామ సత్యహే అంటే అర్థం ఆ సత్యాన్ని ఎప్పుడో తెలుసుకోవడం కాదు ఇప్పుడు తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకుంటే ఉపయోగం అండి ఏమీ ఉపయోగం ఉండదు ఇప్పుడు తెలుసుకోవాలి తదే తత్ సత్యం తదక్షరం పురుషాఖ్యం దానికే పురుష కూడా పేరు సత్యం ఎందువల్ల అన్నది తర్వాత ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఏమిటండి జరగకుండా కనబడే జగత్తు సత్యం కాదు రామనామం సత్యం ఎలాగా అని అడుగుతారు కొంచెం ఓపిక పడితే అంత ఎవ్రీథింగ్ వెల్కమ్ స్ విామిదం విజ్ఞాతం తత్పర బ్రహ్మవిద్యా విషయ స వచ్చుత్తర గ్రంథ ఆరే యస్ విజ్ఞానం విజ్ఞాతం అంటే మనం ముండకోపనిష తారకంగా ప్రారంభించాం శౌనకుడు అంగిరస్సు దగ్గరికి వెళ్ళి అడిగాడు కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అది నాకు చెప్పవలసింది దేనిని తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలిసినట్లే అవుతుందో అది చెప్పాలి ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు ఎందువల్ల ఆ ఒక్కదాన్ని నుండే ఈ సర్వం పుట్టింది కనుక ఒక్క బంగారం మీరు తెలుసుకుంటే మీరు అన్నీ తెలుసుకుంటారు ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు నగల ప్రపంచంలో ఆభరణ ప్రపంచంలో తెలుసుకోవాల్సిందేం లేదు మిగతా అంతా నామరూపాలే షెల్స్ సత్యం బంగారం అలాగే ఈ జగత్తు ఎన్ని రూపాల్లో కొత్త కొత్త రూపాల్లో కనబడిన నిత్య ప్రతినిత్యము కొంగ్రత్వ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది జగత్తు దా అంతేతం జగత్తు గొప్పది అనుకోకూడదు అంచేతనే అదే అనిత్యము అసత్యము అని తెలుసుకోవాలి రోజుకు కొత్త వేషంలో వచ్చుకున్న జగత్తుని యథార్థం ఉండాలనుకుంటారు మన జీవిత కాలంలోనే ఈ సంసారంలో ఎన్ని మార్కులు వచ్చేసాయంటే ఇది ఏది ఏది కూడా మీరు స్థిరం అని అనుకోవడానికి లేదు ఏది స్థిరం కాదు క్యాలిఫోర్నియాలో బే వాళ్ళు కంప్యూటర్ బబుల్ బర్స్ట్ అయిపోయి కంప్యూటర్ అంత అతిత్యమో అసత్యమో అదే తప్ప మరొకటి లేదు అనేటువంటి ఒక పెద్ద వైరాగ్యంలో వచ్చి క్లాసుల్లో కూర్చుంటారు నాకు పెద్ద డిమాండ్ అక్కడ ఎందుకంటే మిగతా మహాత్ములు అందరూ విజిట్ చేస్తూ ఉంటారు విజిటింగ్ మహాత్మాస్ ఒక గ్రూప్ ఉంది వాళ్ళు మామూలుగా అలవాటు ప్రకారం విజిట్ చేస్తూ ఉంటారు నేను ఆ కేటగిరీలో వాడినే ఒక కానీ మిగతా మహాత్ములందరూ ఏదో కర్మ కోసమే చేయించేసలేకపోతా నేను ఇంకా వాటి జోలికి వెళ్ళాను నేను వెళ్ళి కూర్చుని తదేత సత్యం సంసారము జగత్తు నిత్య బ్రహ్మ ఇదే ప్రసంగం దాంతో ఇవాళ అది ఇది దీస్ ఇస్ సమ్థింగ్ యూనిక్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పి వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వాళ్ళ మీద దేర్ ఈజ్ ఏ గ్రూప్ ఇచ్చేసే వాల్యూ ఫర్ వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చొని నేను చెప్పిన మాటలు విని ఊరట చెందుతూ ఉంటాను ఓన్లీ ఈ సన్ మైక్రో సిస్టమ్స్ ఈ ఓరకిల్లు ఇవన్నీ కూడా ఇవన్నీ అనిత్యం నిత్యంలో అనుకున్న వాళ్ళు ఇవి నిత్యాలు కావు కాబట్టి ఆత్మయ సత్యం అది ఒక ఆత్మ అవలోకనం చేసుకునేందుకు విశనకేశ సంసారం అనిత్యం ఏది నిత్యం కాదు కనుక కాబట్టి సార్ సంసారాన్ని తెలుసుకుంటే ఏది తెలుసుకున్నట్టు కాదు మీరు తెలుసుకోండి వీఆర్ ఇల్లిటరేట్ పదేళ్ల క్రితం మనం పిహెచ్డీలు ఎంఎస్సీలు చేసి లిటరేట్ ఇప్పుడు వీఆర్ ఆల్ ఇల్లిటరేట్ ఎందుకు తెలుసునండి వాళ్ళ ఆ భాష అంతా మారిపోయింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాడిని ఇప్పుడు తీసుకొస్తే దండం పెట్టి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే అతను నేర్చుకున్న పదజాలం లేదు ఇప్పుడు అతను ఆ లొకాబిలరీయే లేదు వేర్ ఇల్లిటరేట్ ఎందుకంటే న్యూ లాంగ్వేజ్ హ్యాస్ కమింగ్ టు ఎగ్జిస్టమ్ ఎస్పెషల్లీ కంప్యూటర్ కైండ్ ఆఫ్ థింగ్ డౌన్లోడ్ అప్లోడ్ ఇవన్నీ మనకి తెలుసున్న పదాల డిఫాల్ట్ మనకి తెలుసున్న డిఫాల్ట్ కాదు అది సంథింగ్ ఎల్స్ ఇస్ ఎంటైర్లీ న్యూ లాంగ్వేజ్ కనుక వీఆర్ ఇల్లిటరేట్ ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ నైన్టీ సెవెన్ వర్డ్ 97, సెవెన్ బాగా అద్భుతంగా తెలుసుకున్నారనుకోండి బై టూ థౌసండ్ యూఆర్ ఇల్లిటరేట్ టూ థౌజండ్ లో ఉన్న విషయాలన్నీ అద్భుతంగా తెలుసుకున్నారు టూ థౌసండ్ ఎక్స్ పి అద్భుతంగా తెలుసుకున్నారనుకోండి టూ థౌజండ్ ఫోర్ కి ఇల్లిటరేట్ యు ఆర్ మైక్రోసాఫ్ట్ హ్యాజ్ డిక్లేర్ ట్వంటీ ఫైవ్ మిలియన్ అవార్డ్ ఎందుకంటే ఆ మైక్రోసాఫ్ట్ వరల్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉంటాయా ఇంటర్నె ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్స్ వాళ్ళు వాటి నిండా బగ్స్కి కావలసినన్ని ఛద్రాలు ఎన్నంటే ఆ బగ్స్ చిత్రాలు ఇన్ని అన్నీ కావు మైక్రోసాఫ్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ జెయింట్ లైక్ థింగ్ బట్ విత్ ఎ సాఫ్ట్ అండర్ బిల్లీ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ వెరీ బగ్ ససెప్టుల్ థింగ్ ఇట్ ఈస్ వాడు ప్యాచ్ ఇస్తూ ఈ ప్యాచ్ పెట్టుకోలేకపోతే నీకేమో బగ్స్ వచ్చేస్తాయని బగ్స్ అంటే కంప్యూటర్ వైరస్లో ఇప్పుడు ఒక రేజింగ్ వైరస్ ఒకటి అమెరికాలో వైరస్లు అంటే భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఈ వైరస్లను ఎవడో ప్రవేశపెడతారు ఎనీవే సో వీఆర్ ఇల్లిటరేట్స్ ఐటెల్ యూ ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్ ఇట్ ఈస్ యూ నో సంథింగ్ టుడే టుమారో యూర్ ఇల్లిటరేట్ ఇట్ ఈజ్ ది పొజిషన్ ప్రపంచం అలాగే ఉంటుంది కనుక యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం కానీ ఒక్కటి ఉంది దాన్ని తెలుసుకుంటే అంత జగత్ అంతానే తెలుసుకున్నట్లే సంసారమంతా తెలుసుకున్నట్లే ఎందుకంటే ఈ సంస సారహీనమైన సంసారము యొక్క సారము దాని ఎందుకు దాగి ఉండాలి అది ఏ ఆత్మ అది పరబ్రహ్మ అది అక్షర పురుష దాన్ని తెలుసుకోవాలి అదే ఆ పరబ్రహ్మయే పరావిద్యకి సబ్జెక్ట్ మేటర్ తత్ పరస్యా విద్యాయా విషయ అది సబ్జెక్ట్ కాబట్టి ఇంతకు ముందు జరిగిన ఖండలలో మొదటి ఖండలో విద్యా విభాగము పరావిద్యా అపరావిద్యను విభాగం చేసి అపరావిద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ విషయము అయినటువంటి కర్మా ఉపాసనల ఫలాన్ని చెప్పడం అయింది ఇప్పుడు పరావిద్య యొక్క విషయము పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్పడం అవసరము సహా వక్తవ్య అది చెప్పాలి చెప్పకపోతే అది సమగ్రమైన పరిశీలన కాదు అది చెప్పడం కోసం ఉత్తరవ గ్రంథ ఆరంభిషతే ఈ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా మిగిలిన ముండకోపనిషత్తు అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని బోధించడం కోసం ఆరంభింపబడుతుంది తదేతత్ సత్యం సో ఆయి పరమాత్మయే సత్యము అయితే మరి ఇంతకు ముందు తదేతత్ సత్యము మంత్రేషు కర్మాణి కర్మలు కర్మఫలము సత్యమని మీరు వాకృతి కదా మరి దాని మాట ఏమిటి అంటే అదే ఆపేక్షికం సత్యం అది రిలిటివ్ రియాలిటీ రిలిటివ్ ట్రూత్ అప్సల్యూట్ ట్రూత్ కాదు రిలిటివ్ ట్రూత్ అపేక్ష అపేక్ష అంటే ఒక స్టాండ్ పాయింట్లో సత్యం అంతేగాని ఇప్పుడు రోడ్డుకి కుడి వైపున నడము వైపున నడవాలి లేకపోతే సైకిల్ నడిపించాలి కార్ నడిపించాలి అది రిలిటివ్ సత్యమా అప్సల్యూట్ సత్యమా అది సత్యం ఆ సందర్భానికి సత్యం సందర్భం మారగానే అది మార్పు సో ఆ విధంగా కర్మలు కర్మఫలము ఆ నేను అల్ప అల్పమైనటువంటి స్వరూపం నిలబడము ఏదో కొంత పుణ్యం చేసుకుని జీవితంలో సుఖాన్ని అనుభవించాలి ఇంకా మరో మార్గం లేదు అనేటువంటి ఒక దృష్టికోణంలో ఉన్నవాడికి అది సత్యం ఆ దృష్టికోణం నుంచి ఒక్క పిసరు పైకి ఎదిగేడుకోండి అది సత్యం కాకుండా పోతుంది కాబట్టి ఆపేక్షిక సత్యం పారమార్థిక సత్యం కాదు అదే ఆ మాట అంటున్నారే ఎత్ అపరవిద్యా విషయం కర్మఫల లక్షణం సత్యం తదాపేక్షికం సో అపరవిద్యా విషయం అపరవిద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అదే సంసారం ఆ సంసారం యొక్క లక్షణం ఏమిటి లక్షణం అంటే రూపం రూపమేమి కర్మఫల లక్షణం కర్మఫలమే దాని రూపం మంచి కర్మలు చేసుకుంటే కొద్దిగా సుఖం లభిస్తుంది అది వెంటనే కరిగిపోతూ ఉంటుంది చెడు కర్మలు చేసుకుంటే దుఃఖం లభిస్తుంది అది కరిగిపోతుంది దుఃఖం కూడా కరిగిపోతుంది కానీ రిలేటివిటీ ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ అప్లై అవుతుంది సుఖం ఉన్నప్పుడు టైము చక చక చకచక వెళ్ళిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది దుఃఖం ఉన్నప్పుడు ప్రతి నిమిషము ఒక యుగంగా గడిచి అవ్వో ఇంత కష్టమా అనిపిస్తుంది వాస్తవంలో రెండు ఒకే రీతిలో కరిగిపోతాయి కానీ సుఖం బాగా వేగంగా కరిగిపోతున్నట్టు దుఃఖం ఎప్పటికీ పూర్తి కానట్టు అనిపిస్తుంది పన్ను నొప్పు ఉంటే ఎప్పుడు తెల్లవారుతుందిరా భగవంతుడు అనిపిస్తుంది అలా మీరు గురు పెట్టి నిద్రపోయారనుకోండి అప్పుడే తెల్లారిందా అంటూ లేవరు కాఫీ తాగడం కాఫీ సో ఇదాల్ రిలిటివిటీ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టైన్ అడిగారు ఏమండి థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏమిటని అంటే నీవు నీ ప్రియురాలి సరసన ఉన్నప్పుడు గంట నిమిషంలా గడుస్తుంది అదే వేడి వేడి పొగలు గక్కే గాడి పొడి పక్కన కూర్చుని ఉంటే నిమిషం గంటలా గడుస్తుంది ఇదే థియరీ ఆఫ్ రియలటివిటీ అని చెప్పాడు ఆయన దట్ ఈస్ హౌ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇల్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ రియల్లీ కనుక దుఃఖము సుఖము వాటి ప్రవృత్తి సమానమైనా వేగం సమానమే దుఃఖం కొండంత బరువుగాను సుఖం దూది పింజవలే తేలిక అలా వెళ్ళిపోతున్నట్టుగాను అనిపిస్తుంది అది సంసారం యొక్క లక్షణం ఇది ఇది కేసు భోచారం పెరిషపుల్ కర్మఫల లక్షణం ఆపేక్షికం సత్యం అది రిలిటివ్ సత్యమే అంటే నేను దీన్ని ఏమంటానంటే ఎన్ ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ డి ఫిలాసఫీ మోస్ట్ యూస్లెస్గా సో ఆ రకంగా జగత్తును చూచి జగత్తునంతని శుభ్రంగా అన్ని రకాలుగాను డివైడ్ చేసి society suffers out all is it. extreme dualism it dvaita philosophy is a dvaita only division i am not saying about a particular cultural message division extreme dualism అంటే everything is different from everything else and each person is an isolated ego in a separate body body is different ego is different and that is extreme dualism ఎయిర్ people పీపుల్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద జత కూడతారు సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ప్రతివాడు హీ వాంట్స్ ఏ కేక్ నేషనల్ వెల్త్లో ప్రతివాడు తన వంతు వాతా రాబట్టుకునే ప్రయత్నమే ప్రతివాడు అసంతృప్తుడే ఎవడు సంతోషంగా పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో హ్యాపీగా ఉన్నానని ఈ వాడు ఎవరూ కనపడినా సో సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద అయిపోయి దెబ్బలోడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు ఎందుకో తెలుసునండి అకాల వర్షాల వల్ల జనలకు కలిగినటువంటి కష్టానికి ధనాన్ని ఇవ్వమని కోరడానికి ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఏప్రిల్లో నుంచి మొదలుపెట్టి ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల ధనాన్ని ఇవ్వమని కోరడం కోసం మళ్ళీ ఢిల్లీ వెళ్తారు ఇప్పుడు అకాల వర్షం ఎంతసేపు ఢిల్లీ వాళ్ళు ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు వీడిని కొట్టి వాడికి వాడిని కొట్టి వాడికి అలా తగ్గుతూ ఉండాలి వాళ్ళు రకాల వర్ష ఏదో కొంత మనం వర్షాలు పడ్డప్పుడు పడినప్పుడు కూడా అది ఆర్గనైజ్ చేసుకుని వర్షం పడ్డప్పుడు నీటిని భద్రం చేసుకోవాలి ఆ నీటిని వర్షం పడినప్పుడు పడనప్పుడు వాడుకోవాలి అంతేగాని నాకు నీరు కావాలన్నప్పుడు ట్రకటకా వర్షం పడిపోవాలి ఇంకా చాలు అన్నప్పుడు ఆగిపోవాలంటే అది ఎలా అవుతుంది అది సో అలా కాబట్టి కేంద్రం నాకు సహాయం ఇవ్వాలి లేకపోతే మేము సపోర్ట్ చేయం చాలా మొత్తం తెలుగుదేశం అంటలేదు సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎలా ఉంటాయన్న దానికి చెప్తున్నాను విశాల హృదయము ఏదో భగవంతుడు జీవితాన్ని ఇచ్చినందుకు కొని పది మందికి సహాయం చేద్దామనే దృష్టికోణము అది ఏం ఉండదు పాలిటిక్సే అక్కర్లేదు సోషల్ లైఫ్ ఈజ్ లైక్ దాంట్ ఆల్ డివైడెడ్ సోషల్ లైఫ్ సో ఈ డివిజన్ ఏదైతే కలదో ఇది చాలా దోషపూరితమైనటువంటిది ఆ డివిజనే సత్యం అని అనుకున్నవాడికి దాంట్లో పడి కొట్టుకుంటూ ఉండటమే అదే సత్యంలా అనిపిస్తుంది కానీ అది సత్యం కాదు ఆపేక్షికం మరి సత్యమేమిటి ఇదంతు పరవిద్యా విషయం పరమాథ సంలక్షణ ఇదంతు సత్యం తదేతత్ సత్యం ఇదంతు ఆన్ ది అదర్ హ్యాండ్ ఇదం అంటే పరవిద్యా విషయం ఇదం పరవిద్యా విషయం పరవిద్యకి విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అయినటువంటి ఈ పరబ్రహ్మ ఏదైతే కలదో పర పరమేశ్వరుణ్ణి గురించి ఈ పరవిద్య బోధిస్తుండే ఈ పరవిద్య ఏదైతే కలదో దాని సబ్జెక్ట్ మ్యాటర్ అయినటువంటి పరమాత్మ అది ఏ సత్యము ఇది పరమార్థ సత్యము పరమార్థ సత్ ఎందుకని పరమార్థ సల్లక్షణత్వాత్ బికాజ్ దీని ఆ పరమార్థ సత్యము అనే లక్షణము కలది అగుట పరమార్థ సత్ లక్షణ లక్షణ అంటే స్వరూపము పరమార్థ అలా లేదా అక్కడ అలాగే ఉందా పరమార్థ సత్ సత్ అంటే సత్యము పరమార్థ సత్యమే స్వరూపముగా కలది అగుత ఇప్పుడు పరమార్థ సత్యము ఆపేక్షిక సత్యము అంటే ఏమిటో చెప్తూ చూడండి మమ్మల్ని స్టాండర్డ్ ఎగ్జాంపులే ఇప్పుడు నగ ఉందనుకోండి నగ పరమార్థ సత్యం కాదు ఆపేక్షిక సత్యం అలా ఉంటుంది కొంతకాలం ఉంటుంది పోతుంది ఆ కొంతకాలం ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి రోజుల్లో ఆ నగ వల్ల కలిగిన ప్రీతి తరువాతి కాలంలో కలగదు సీతాదేవి చూడామని ఉండిది అవికి రామాయణంలో కనపడుతుంది ఈ రోజుల్లో చూడామని ఎవరైనా పెట్టుకుంటారా పెట్టుకో చూడామని పెట్టుకుంటే ఏదో పద్దెనిమిదో శతాబ్దం నుంచి పొరపాటుని ఈ శతాబ్దంలోకి వచ్చినట్టుగా ఫ్యాషనబుల్ కాదు అది ఇట్ ఈస్ నోమోర్ అర్ ఫ్యాషన్ కాబట్టి నగ అని మనం అనుకోవడమే కానీ మాట వనసకి అది కూడా అలా కొద్దిపాటు సుఖాన్ని కలిగించే అది మాయమైపోతుంది అందులో ఈ నగకి సంబంధించిన సుఖం ఇది పది మంది ఆధారపడిన సుఖం పది మంది దాన్ని ఎప్పుడు అయితే కానీ దాంట్లో సుఖం ఏదో లడ్డు ఏదో అయితే పది మందితో సబద్ధం లేకుండా చీకట్లో కూర్చొని తినేసిన ఒక గ్లాసుని వచ్చినానికి బయటికి రావచ్చు హ్యాపీగా ఈ నగ అలా You have to go to a party with it. Otherwise, it is useless. Anyway, whatever it is. So, that is <laughs> not a paramarthasachya. Apekshikasachya. Paramarthasachya moan te, Bangarami. That is <laughs> what I have written. Opposites on the other. That is apekshika moan te. Opposites dvandvam moan te. That is paramarthasachya. అది మీకు యాసిడ్ టెస్ట్ది ఇప్పుడు నగందనుకోండి బాగుంది ఓ మోస్తరుగా ఉంది పర్వాలేదు బాగులేదు అయిపోయిందా దానిఫా అయిపోయింది బాగుందితో వదలుపెట్టి బాగులేదుతో వచ్చేసింది అయిపోయింది అది ఆపేక్షిక సత్యం పరమార్థ సత్యం కాదు ఈ దిస్ లైక్స్ అండ్ దిస్ లైక్ ఈ రాగద్వేషాలున్నాయే బాగుంది బాగులేదు రాగము ద్వేషము ఈ రెండింటికి అతీతమైనది బంగారం నగ బాగులేదంటారే కానీ బంగారం బాగులేదాం అసలు ఆ ప్రసక్తి రాదు మీరు గమనించండి బంగారం బాగుందని బాగులేదని మళ్ళీ అక్కడ అప్లై చేయొద్దు అక్కడ పాయింట్ ఏమిటంటే బాగుంది బాగులేదు అనే కేటగిరీ ఏదైతే కలదో కేటగరైజేషన్ అది బంగారానికి వర్తించదు ఎందుకు వర్తించదు అంటే బంగారము ఆ కేటగరైజేషన్కి అతీతంగా నిలిచి ఉంటుంది అంటే నగ బాగుందన్నప్పుడు బంగారము దానికి అతీతంగానే ఉంటుంది నగ బాగులేదు అన్నప్పుడు కూడా బంగారము ఆ స్టేట్మెంట్ కూడా అతీతంగానే ఉంటుంది అదేవిధంగా ఉనికి బీయింగ్ అంటారు ఈ జగత్తులో పరమార్థ సత్ ఇప్పుడు పుష్పము అని మీరు ఉన్నారు ఇంతకు ముందు చెప్పాను నేను ఆయన మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను ఎక్కువ చెప్పను పరమార్థ సత్ పుష్పము అన్నారు ఫ్లవర్ పుష్పము అంటే మనకి ఏమనిపిస్తుందంటే నామరూపాలకి బాగా అలవాటు బుద్ధి కారణంగా పుష్పము అనేది అదే సత్యం అనిపిస్తుంది ఇప్పుడు మీరు పుష్పము అన్నప్పుడు పుష్పం అంటే పుష్పం అనుభవంలో విషయం కావాలి కదా పుష్పానుభవం కలగందే పుష్పము అనే మాట మీరు అనలేరు కదా పుష్పానుభవం మీకు ఎలా కలిగింది పుష్పము యొక్క ఉనికి రూపంగానే అనుభవం కలుగుతుంది మీరు పుష్పమును చూస్తున్నాను అంటే